నిశ్వసిం వేదాయుదేక్షులం జగత్ నితమే విద్యా చేరంశ్రోత్రియోద పాఠాపాఠకర్గా నాహారామస్తి భేద చర్చ ఏమంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా జ్ఞాని అంటే తన స్వరూపము తెలుసున్నవాడు తన గురించి తెలుసున్నవాడిని జ్ఞాని అంటారు సెల్ఫ్ నాలెడ్జ్ అజ్ఞాని అంటే తన గురించి తెలియని వాడు చూడండి మనం ఈ జగత్తులో ఒక జీవితకాలం జీవించాల్సి ఉంటుంది ఎంతో కొంత డెబ్బయో ఎనభయో ఏడు జీవించాలి కదా ఆ జీవిస్తున్నంత కాలము మన స్వరూపం గురించి నా గురించి నాకేమీ తెలియకుండా నేను జీవించుట ఇది అంత విదూరమైన విషయమవుతుందండి దీంట్లో ఒక ఒక పద్ధతి ఉంది మీ దేహము మీ అధీనంలో ఉన్నట్లయితే అంటే మంచి అనుశాసనబద్ధంగా మీరు జీవించినట్లయితే దేహదృష్ట్యా దేహదృష్ట్యా అనుశాసనము అంటే ఆహారము తర్వాత ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఆధునిక కాలంలో అవసరమైనది ప్రాచీన కాలంలో ఒక జనరేషన్ ముందు ఎక్సర్సైజ్ అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు నడిచేవాళ్ళు నేను చూసిన వాడిని మన ఆయన వాళ్ళు మైళ్ళకి మైలు ఎక్కడికి పెడితే అక్కడికి నడిచి వెళ్ళిపోతారు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్లిపోయే సో దానితోటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయవలసిన ఆవశ్యకత ఎప్పుడు వాళ్ళు ఫీల్ కాలేదు తర్వాత డయబెటీస్ అని ఇత్యాది పదాలు వినబడేది కాదు అసలు కమ్యూనిటీలోనే ఉండేది కాదు డైబెటీస్ ఎందుకంటే అందరూ నడుస్తూ ఉంటారు అన్ని పనులు చేసుకుంటారుంచి పని చేసుకుంటారు ఆ జీవితంలో తమ తమ పనులు తాగు చేసుకునేటప్పటికే వాళ్ళు ఆలసిపోతారు చాలా సరళమైన భోజనం చేసేవారు ఏదో కూర పప్పు ఆ భోజనం అని కాబట్టి వాళ్ళకి చాలా మందికి దేహం ఆరోగ్యంగా ఉండేది ఆధునిక కాలంలో ఆహారం యొక్క ఉపలబ్ది అంటే లభ్యమొకట అధికమైనది ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా రాత్రి భోజనం పెట్టే వరకు నోరు మూసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు స్నాక్స్ అని ఇదని అదని ఏమో ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువైనది దాంతో జనువులు ఆహారము మోతాదు పెరిగినది తర్వాత మెషిన్లు అన్ని పనులు చేసిస్తూ మనం చేయాల్సింది చాలా ఎవరో ఒక ఎకనామిస్ట్ చెప్పారు వాషింగ్ మెషిన్ వచ్చి నిర్మా పౌడర్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా మూతపడింది మీరు బాంబేలో టెక్స్టైల్ మిల్స్ ఉండేవి మిల్ తర్వాత మిల్లు అలా ఉండేది సమ్ పదహారో పద్దెనిమిదో టెక్స్టైల్ అవన్నీ మూతపడుతుంది ఎందుకంటే పూర్వం ఆ వస్త్రాన్ని ఇలాగ రాతికేసు కొట్టి ఉట్టివాడు కాటన్ వస్త్రాన్ని రాతికేసు కొట్టేవాడు తర్వాత సోడాని నీళ్లలో పోసి మరిగించి ఆ మరిగే సోడాలో ఈ వస్త్రాలు పాడేసి తీసి చాకలి రాతికేసు కొట్టివాడు ఇంకా వస్త్రం ఏం అది ఏడాది అది తునాతునతం వాషింగ్ మెషిన్ నిర్మా వచ్చిన తర్వాత చాకలి అనే ఒక ప్రొఫెషన్ సమాజంలో అంతరించిపోయింది ఇప్పుడు ఆ ప్రొఫెషన్ లేదు సాకళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు ఎవరికి వాళ్లే ఉతికేసుకోవడం ఎవరికి వాళ్లే ఇంకా విస్తరీ చేసి వాళ్ళు ఉన్నారేమో గానీ సాకళ్ళు అనేవాళ్ళు ఆ ప్రొఫెషన్ తర్వాత వస్త్రాలు ఇంకా ఒక సొక్క ఉందంటే అలా ఉంటుందంటే తిరిగేది లేదు సో ఈ విధంగా దేహములు కాలంలో ఆహారము నియమము అనేది ఒక ప్రధానమైన విషయం దేహానికి ఎక్సర్సైజ్ ఈ రెండు ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీ జీవితంలో పదిహేను శాతం ఫిఫ్టీన్ పర్సెంట్ మీ కంట్రోల్లో ఉంటుంది మనస్సు మనస్సు అంటే ఇమోషన్స్ తర్వాత కోపతాపాలు రాగద్వేషాలు వీటి ఎడల మీరు జాగరూకులై వాటిపై కొంత స్వాధీనత మీకు ఉన్నట్లయితే జీవితంలో యాభై శాతం మీ అధీనంలో ఉంది ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు వంద శాతం జీవితములో స్వాధీనతతో ఫ్రీడమ్ స్వాధీనత అంటే ఫ్రీడమ్ దానితోటి జీవించగలుగుతారు కాబట్టి స్వరూప జ్ఞానం తన గురించి తానకు తెలియకుండగా జీవిస్తూ ఉండడం అనేది అదే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ తర్వాత దీంట్లో పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే తన గురించి తనకు తెలియదో తన స్వరూపం ఏమో తనకు తెలియదు దానివల్ల దేహమే తాను ఇంద్రియములు మనస్సు ఈ దేహం సంఘాతం ఏదైతే గలదో ఇదియే తాను అనే ఒక అజ్ఞానంలో మనుషులు బతికిస్తూ ఉంటాడు పండితులు కూడా అలాగే బతికిస్తూ ఉంటాడు దీంట్లో పండితులకి పాపనుడికి ఈ అంశంలో భేదం ఏమీ లేదు అలా బతికిస్తూ ఉంటే జగత్తు సత్యమనే భ్రమలో పడుతున్నారు మీ స్వరూపం మీకు తెలిస్తే నా స్వరూపమునందు ప్రకాశించే దృశ్యమే తప్ప వాస్తవము కాదు అనే సంగతి జగత్తు గురించి ఆటోమేటిక్ గా తెలుస్తుంది తన స్వరూపం తెలుస్తూనే జగత్తు సత్యము కాదు అని తెలుసు జగత్తు యొక్క మిథ్యాత్మ ని ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా దేహేంద్రియ సంఘాతమైన ఆత్మ బుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడో వాడికి జగత్తు యథార్థమని తెలుస్తుంది కాబట్టి జగత్తులో ఘటిల్లుతో ఉండేటువంటి ఘటనలన్నింటి యథార్థ బుద్ధితో వాస్తవ బుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడు జగత్తులో ఈ ఘటిల్లేటువంటి విషయములేవైతే గలవో ఘటనలు గలవో ఇవి కేవలము కేవలము దృశ్యములు అంటే నాటకము తెర సినిమా తెర మీద కనబడే దృశ్యములు లేదా నాటక రంగం మీద కనబడే నాటకము తప్ప జగన్ నాటకమే తప్ప ఇంట్లో వాస్తవికత లేదు అనే కఠోరమైన సత్యము వారికి తెలియకుండానే ఉండిపోతుంది ఒక పెద్ద దోషం రెండవ దోషం ఏమిటంటే మన మహర్షులు మన ఉపనిషత్తులు వేదము తర్వాత ఆ మహర్షులు వాళ్ళు ఎప్పుడు కూడా ది గాడ్ అనేది వాళ్ళు పెట్టుకోలేదు ఈ దేశంలో ది గాడ్ ఉండేది కాదు అంటే ఒక దేవుడు ఉండేది కాదు వాళ్ళందరూ కూడా ఒక దేవుడు ఒక దేవుడు ఫలానతో ఉన్నాడు అనే దృష్టి ఉండేది కాదు దేవుణ్ణి నెప్పించి దేవుణ్ణి చేరుకోవడం అన్నది జీవితం యొక్క లక్ష్యముగా లేదు మోక్షం అనే దానికి అర్థం మోక్షం అంటే ఫ్రీడమ్ అర్థం వాళ్ళు మోక్షమును కోరుకున్నారు మోక్షాన్ని ఆరాధించారే తప్ప గాడ్ వాళ్ళు ఎప్పుడూ సో ఈ ది గాడ్ అన్నది గతి అబ్రహామిట్ ఫైట్స్ నుంచి వచ్చి సెమెటిక్ గాడ్ అంటారు సెమెటిక్ గాడ్ ది గాడ్ ఇది అబ్రహామిక్ ఫైట్స్ నుంచి వచ్చిందా అనిపిస్తుంది అంచేతనే మనకి వాళ్ళు ప్రాచీనులు వాళ్ళు ది గాడ్ వర్షిపర్స్ కాదు వాళ్ళు స్పీకర్స్ అన్వేషకులు అంచేతనే కాదు బ్రహ్మ జిజ్ఞాస ధర్మ జిజ్ఞాస జిజ్ఞాసే తప్ప తెలుసుకోవాలనే తప్ప తెలుసుకోవడమే తప్ప విశ్వసించడం ఎరగరు వాళ్ళు ఇప్పుడు ఏమైపోతుంది మనం ఎప్పుడైతే వీడికి ఆత్మస్వరూపం తెలియదో వీడికి ఒక ది గాడ్ అవసరం అవుతుంది ది గాడ్ పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళి మా దేవుడు మొగాడా ఆడదా అని అడిగాడు ఆ తల్లి ఆలోచించి సింగిల్ మదర్ తల్లి లేదా సింగిల్ మదర్ అంటే భర్త తోటి కాకుండా తనంతా తనుగా ఉంటుంది కొడుకుని పెంచి పెద్ద చేసి వాడిని చదివిస్తోంది వాడు ఏదో కాలేజీలోనో స్కూల్లోనో చదువుతో పరిగెత్తుకు వచ్చి అడిగాడు సింగిల్ మదర్ అడిగితే ఆవిడ ఆలోచించి బోర్డు అంది వాడు కోపం అర్థం కాలేదు వాడికి సరి వెళ్ళిపోయాడు మళ్లీ వాడు మొన్నడు పరిగెత్తుకొచ్చి మా దేవుడు బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే మగ ఆడా అనే పెద్ద చర్చ సమాజంలో సాగుతూ ఉంటుంది ఎప్పుడు అలాగే మీరు వెస్ట్రన్ సొసైటీస్ లో రేసిజం డిస్కషన్స్ అవుతూ ఉంటాయి దేవుడు మగ ఆడ బ్లాక్ ఆ వైట్ ఆయన అడిగాడు ఆవిడ ఆలోచించి ఏం చెప్తుంది వాడికి బోత్సం చెప్తుంది ఆ మొన్నాడు వచ్చి వాడు అడిగాడు దేవుడు స్ట్రైట్ ఆ గేయాలని అడిగాడు ఆవిడ ఆలోచించి బోత్సం చెప్పాడు ఏం చెప్తుంది సో దట్ ఈస్ హౌ యు ఎండ్ ఆఫ్ దే అంచేతనే దేవుడు అనేప్పటికి ఒక పెద్ద ఆయన మొగా అయిన అవి ఉంటాడు ఆయనకు వివాహము ఆయనకు బర్త్డే ఆయనకు పిల్లలు ఈ రకంగా యు ఎండ్ ఆఫ్ దే దట్ ఈస్ హౌ యు ఎండ్ ఆఫ్ మన మహర్షుల పాపం వాళ్ళు అలా ఎరగడం వాళ్ళకి తెలుసున్న సంస్కారం అది కాదు ఇప్పుడు ఏదో అయిమాని భూతాన్ని అంటే ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఈ మోడల్లో ఈ సెమెటిక్ మోడల్లో వాళ్ళు ఎరగరు ఈ సెమెటిక్ మోడల్ ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో సీకింగ్ అన్వేషణ ఏమి ఉండదు జిజ్ఞాస ఏమి ఉండదు దేర్ ఇస్ ఓన్లీ బిలీవ్ హ్యూజెస్ట్ బిలీవ్ అండ్ బిలీఫ్ కి నాలెడ్జ్ అని పేరు పెట్టుకుని బిలీఫ్ కి నాలెడ్జ్ అని పేరు పెట్టడం అది చూసారా ఇది విశ్వసిస్తూ ఉంటాడు విశ్వాసానికి జ్ఞానం అని పేరు పెడతాడు విశ్వాసం జ్ఞానం ఎలా అవుతుంది అన్వేషించి తెలుసుకున్నది జ్ఞానం అవుతుంది కానీ పడవడో నమ్మిందాన్ని మీరు నమ్మి కూర్చుంటే అది జ్ఞానం అవుతుందా తర్వాత ఈ విశ్వాసంలో ఇంకొకటి ఉంది ఏదైనా ఒక విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం అదే విశ్వాసము మీ చుట్టూ వెయ్యమని ఉండాలి అప్పుడు మీకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది రెండదు మీరు ఓపెన్ మైండ్తో వినాలండది మీ పాండిత్య ఎదురకుండా పెట్టుకుని వినకూడదు మీరు ఎంపీ మైండ్తో వినాల్సి ఉంటుంది మీకు చాలా తెలుసు మీరు ఎన్నెన్నో చదువు ఉన్నారు ఆ రకంగా వింటే నేను చెప్పేది ఏంటీ సందర్భం మీరు ఓపెన్ మైండ్తో వినాలి విశ్వాసం చూడండి సపోజ్ ఒక విశ్వాసం అది మీరు ఒక్కడే విశ్వసిస్తున్నారనుకోండి యు యూ లుక్ స్టూప్ ఐ డల్యూ మీరు ఒక్కడే విశ్వసిస్తే దాన్ని స్టూపిడిటీ అంటారు మీ చుట్టూ ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఓ వెయ్యి మంది ఒక పదివేల మంది విశ్వసిస్తున్నారనుకోండి అప్పుడు దంతికం సెలిజియన్ దానికి ఒక కంఫర్ట్ అవుతుంది ఒక కంఫర్ట్ జోన్ మీకు లభిస్తుంది యూ ఫీల్ కంఫర్టబుల్ అదర్వైజ్ యూ లుక్ స్టూపిడ్ కాబట్టి ఆ రకంగా విశ్వాసము కాబట్టి మనిషి ఏమైపోతాడంటే ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడవో విశ్వాసంలో బతికేస్తాడు ఈ విశ్వాసానికి అందమైన పేర్లు పెడతాడు విశ్వాసము బిలీఫ్ అంటే వినడానికి అంత శోభగా ఉండదు దానికి కొంచెం అలంకారం చేసి పేరు మార్చండి దానికి జ్ఞానము పేరు పెట్టండి ఇప్పుడు ఎంత బాగుందో చూడండి దానికి సంప్రదాయము పేరు పెట్టండి ట్రెడిషన్ సంప్రదాయం అంటే పెట్టండి వాళ్ళందరూ విశ్వసించింది నేను విశ్వసిస్తున్నాను కదా అంతకంటే దాంట్లో ఘనకార్యం ఏమున్నది దానికి ఇప్పుడు ఎలా నువ్వు దీన్ని ఎందుకు పెట్టు నువ్వు అడ్డపోన్నావు అంటే మన నాన్నగారు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఎందుకు పెట్టుకున్నారు ఒరిజినల్ మిశ్చీఫ్ మేకను ఒకడు ఉంటాడు ఎక్కడో ఎక్సమ్ పాయింట్ సో విశ్వాసం అనే దానికి జ్ఞానము ఒక పేరు పెట్టడం సంప్రదాయము ఇంకో పేరు పెట్టడం ఇంకా ఇంకా ఆగమం కూడా పెట్టేశారు పేరు ఆగమం అనేది మామూలుగా పాండక్యోపనిషత్తు ఆ సందర్భంలో ఆగమ శబ్దానికి అర్థం వేరే ఇప్పుడు వీళ్ళు ఈ దేవాలయాల వాళ్ళు ఆగమం అనేది ఎవళ్ళ ఆగమం వాళ్ళది ఈ మధ్యన సాయిబాబా దేవాలయం కట్టాలంటే దానికి ఆగమం ఉంది యు నో ఇట్ ఆత్మ శైవాగమము వైష్ణవాగమము పనికిరవుతాది సాయిబాబా ఆగమం వేరే ఉన్నది మీరు అయ్యప్ప దేవాలయం కట్టాలనుకోండి శైవాగమాలు వైష్ణవాగమాలు పనికిరావు అయ్యప్ప ఆగమం ఒకటి ఉంది అది గురుస్వామికి తెలుస్తుంది ఆ గురుస్వామి ఇంకో దృష్టితో చూస్తే అతనికి ఐదు ఐకి తెలియకపోవచ్చు కానీ అయ్యప్ప దేవాలయ ఆగమో ఆయుడికి తెలుస్తుంది నేను ఒకసారి అయ్యప్ప దేవాలయానికి కుంభాభిషేకానికి వెళ్ళాను నేను ఐకు దృష్టి ఆల్ దాట్ కాబట్టి ఆగమ శబ్దం కూడా అది మాండు ఆగమ ప్రకారణ పాఠం చెప్పామని నాకు అర్థమే ఈ ఆగమం ఇక్కడ వీళ్ళ ఆగమం వాళ్ళని తోచిన ఆగమాలు వాళ్ళు పెట్టేసుకుని ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు కాబట్టి సో దానికి ఆగమం అని పేరు ట్రెడిషన్ అని పేరు బిలీఫ్ కి జ్ఞానం అని పేరు పెట్టేయటం బిలీఫ్ కి జ్ఞానం అని పేరు పెట్టేయటం బిలీఫ్ కి ఎప్పుడైతే మీరు జ్ఞానం అని పేరు పెట్టేశారో ఇంకేమైపోయింది మీరు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు జిజ్ఞాస లేదు మీరు ఆలోచించుకోండి మనిషి ఎలా ఉన్నాడో ఆలోచించండి నేను దీని మీద తల చోట్ల నేను చెప్తే వచ్చాను చాలా జాగ్రత్తగా నేను ప్రతిపాదిస్తూ వచ్చాను మీరు కూడా పెద్దలు ఆలోచించగలుగుతారు ఇప్పుడు కూడా నాకు తెలుసు అని వాడు అనుకున్నట్లయితే అయితే అనక్కర్లేదు అయితే అనక్కర్లేదు ఆ భావన ఫిక్స్డ్ అయిందంటే మనస్సులో ఇంకా వాడు జీవితంలో ముందుకు వెళ్లడం అనే ప్రసక్తి ఉంది చూడండి ఎంత గొప్ప విద్వాంసుడైనా నాకు తెలుసు అన్నది ఉంటుంది నాకు తెలియదు అన్నదే ఎక్కువ ఎవరికి వారు చూసుకుని నాకు తెలుసు అంటే న్యాయమా తెలియదు అంటే న్యాయమా చెప్పండి తెలియదంటేనే న్యాయమా అంచేతనే నాకు తెలుసు అన్నవాడు వాడు అహంకార అయిపోతాడు తర్వాత వాడికి తెలుసుకునేటువంటి సందర్భం లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ జిజ్ఞాసలో నాకు తెలియదు అనే మాట ఐ డోంట్ నో అనేది మౌలికమైన అది పెట్టుబడి విజ్ఞాసకు పెట్టుబడి నాకు తెలియదు అనేది దీనికి పెట్టుబడి నాకు తెలియదు అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసుకున్నాండి తెలుసుకునే అవకాశము ఎంత అద్భుతమైన అవకాశం మీకోసం ఎదురు చూస్తూ మీరు నాకు తెలుసు అనేస్తే తలుపులన్నీ టెంటక మూసుకుంటాను ఇందుకు తెలుసుకోవాల్సిందే ఉన్నాం కాబట్టి నాకు తెలియదు అంచేతనే నేను చెప్పాను దేవుడి గురించి నాకు తెలియదు అని వీడు అనగలగానే అప్పుడే బ్రహ్మ జిజ్ఞాస ఉంది వీడు దేవుడి గురించి నాకంతా తెలుసు దేవుడు ఎప్పుడు కుట్టాడో తెలుసు దేవుడు జాతకం తెలుసు ఆయన ఆయన తెలుసు ఆయన పిల్లలు తెలుసు ఆయన బర్త్డే తెలుసు ఎక్స్ట్రీమ్ హ్యూమనిజం దేవుణ్ణి ఒక మనిషి కింద రియాక్ట్ దట్ ఈ సంథింగ్ అమేజింగ్ సో కాబట్టి రాముడు ఈజ్ అ కృష్ణుడు ఈజ్ అ మ్యాన్ అండ్ వాళ్ళు పాపం జీవితంలో వాళ్ళ కష్టాలు మళ్ళీ అనుభవించాను వాళ్ళు జిజ్ఞాసాన్ని ప్రేరేపించారు తప్ప మేము దేవుళ్ళు మమ్మల్ని పూజించమని చెప్పలేదు మళ్ళీ సరే మీరు శ్లోకాలు రాసి పెట్టుకుని మీరు ఏదో గడబడి చేస్తే దానికి మననం చేస్తాం కానీ వాళ్ళు అలా చెప్పలేదు శ్రీకృష్ణుడు యథేచ్ఛేసి తథా గురువు అని చెప్పాడు తర్వాత అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు తత్వమశిని కూడా చెప్పి అహం బ్రహ్మాస్మీ అన్నాడు ఆయన ఉంటే కేవలము అహం బ్రహ్మాస్మి నన్ను పూర్తి కూర్చోమని చెప్పలేదు ఆయన నేను చెప్పినట్టు చేయని చెప్పలేదు యథేచ్ఛస్ తథాకురు అని చెప్పినాడు జిజ్ఞాస జిజ్ఞాస యొక్క లక్షణం ఏదో తెలుస్తున్నాండి తెలియదు అది జిజ్ఞాస యొక్క మూల సూత్రం కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపము తెలియని వాడికి దేవుడు తెలిసే ప్రసక్తి ఉండదు దేవుడి విశ్వాసంలో వాడు బతగాల్సిన వాడే తప్ప దేవుణ్ణి తెలిసే సందర్భమే లేదు వాడికి ఎందుకో తెలుస్తున్నాండి దేవుడు ఎలా తెలుస్తాడో తెలుస్తున్నాండి దేవుడు తెలిసేడు అంటే ఆత్మరూపంగానే తెలుస్తున్నాడు ఇంకో రకంగా తెలిసే ప్రసక్తి ఏ మీకు ఆత్మస్వరూపము తెలియనంత వరకు దేవుడు అనేవాడు మీకంటే భిన్నంగా ఉన్నట్లు భాషిస్తాడు అంచేతనే తెలియపాడని ఆత్మకే దేవుడని పేరు తెలుసుకున్న దేవుడే ఆత్మ ఈశ్వర సాక్షాత్కారం అంటారు ఈశ్వర సాక్షాత్కారం అనేది ఆత్మరూపంగా మాత్రమే ఉంటుంది ఇంకో రకంగా ఈశ్వర సాక్షాత్కారం ఉండదు ఆత్మరూపంగానే ఈశ్వర సాక్షాత్కారం ఉంటుంది మీరు విలీవర్షను అడగద్దు విలీవర్షన్ అడిగితే వాళ్ళు ఏదో వాడు నమ్మే తప్పై చెప్తారు టాక్అబౌట్ దీస్ బిలీవర్స్ సో ది రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈ ఆల్వేజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ సెల్ఫ్ కాబట్టి అది జ్ఞాని అంటే జ్ఞాని అజ్ఞాని జ్ఞాని అజ్ఞాని ఉండే తేడాకి నేను చిన్న ఉపోద్ఘాతంలో చెప్పాను సో కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అది చర్చ జ్ఞాని తన స్వరూపము తాను తెలిసి ఉంటాడు అజ్ఞానికి తన స్వరూపము తనకి తెలియదు మరి ఎంత ఎన్ని తెలిసినా తన స్వరూపము విషయంలో ఏమీ తెలియని వాడుగానే ఉంటాడు ఇది జ్ఞానికి అజ్ఞానికే ఉండే తేడా బయట నుంచి చూసి ఈయన జ్ఞాని ఈయన అజ్ఞాని అని మీరేమైనా చెప్పగలుగుతారా అంటే మన వాళ్ళని మీకు అడిగితే చెప్పగలుగుతామో అంటారు చెప్పగలుగుతామో అంటారు ఆయన పల్లకీలో రావాలి ఆయన మేము దేనికి ఏ మఠానికి మేము సబ్స్క్రైబ్ చేస్తున్నామో ఆ మఠానికి అధిపతి అయి ఉండాలి మేము సబ్స్క్రైబ్ చేసి మఠ అధిపతే జ్ఞానం ఇంకొక మఠం పక్కన ఉంది ఆయన జ్ఞాని కాదన మేము ఒక మఠానికి అనుయాయులము ఆయనే జ్ఞాని అవతల మఠం ఆయన జ్ఞాని కాదు చేప చూడండి భారతదేశంలో ఈనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వేషాన్ని బట్టి వాళ్ళు మనిషి మనిషి సారాన్ని గ్రహిస్తారు మా చిన్నప్పుడు కథ ఉండేది రాజుగారు అందరినీ భోజనానికి పిలిస్తే ఒక తన కొంచెం చీకి చొక్కాతో వెళ్తే వాడిని గేట్ దగ్గర ఆపేశారు ఇలాగే ఈ వేషంతో నువ్వు భోజనానికి రావడానికి వీల్లేదు మా చిన్నప్పుడు మేము గౌరవకున్న కథ వాచికము తెలుగు వాచకంలో మూడో తరగతిలో ఉంది కథ అప్పుడు వాడు మళ్లీ వెళ్లి ఒక అద్దె చొక్కా తీసుకుని వస్తే ఎలా చేస్తారు అప్పుడు భోజనం చేసినప్పుడు రాజుగారు దర్శించడానికి వచ్చినప్పుడు అంటే అందరూ భోజనాలు చేస్తున్నారు ఓసారి చూడడానికి వచ్చినప్పుడు ఈయన ఆ భోజనం పప్పు ఉన్నాం ఈ చొక్కాకి పెడుతూ ఉంటాడు అప్పుడు రాజుగారు ఏమిటరా పిచ్చి భోజనం ఏర్పాటు చొక్కాకి పెడుతున్నాడు ఏమిటి తిని తిన్నని అంటే అప్పుడు రాజుగారు అడిగి ఏమిట్రా అంటే ఆమె ఈ చొక్కా వేసుకోబెట్టే నన్ను రానిచ్చారు లోపలికి ఈ చొక్క కాబట్టి ఈ చొక్కా కోసం దాని ఇచ్చారు తప్ప నా కోసం దానివ్వలేదు కాబట్టి భోజనం చొక్కాగా పెడుతున్నాను అని ఆయన అంటారు అది కథ వేషాన్ని బట్టి స్థారాన్ని గ్రహించేటువంటి సమాజం అది అది ఎట్టి సమాజము వేషాన్ని బట్టి ముఖం మీద పెట్టుకునే తిలకాన్ని భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా ఒక రకం వస్త్రాన్ని మీరు ధరిస్తూనే మీరు గొప్పవారు ఇంకా ఏమీ అక్కర్లేదు ఆ రకం వస్త్రాన్ని ధరించగానే మీరు గొప్పవారు అవుతారు పురుషులైతే ఒక రకం స్త్రీలైతే ఇంకో రకం మామూలుగా అలా లోకం అలా ఉంటుంది అరే వస్త్రం ధరించగానే గొప్పవారు అవుతారా కాబట్టి జిజ్ఞాసీ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి జ్ఞాని అజ్ఞాని తేడా ఏమిటి మీరు మీరు లోకంలో కనుక అడిగినట్లయితే ఇలా ఉంటుంది తేడా పలకీలో వచ్చి ఒక పర్టికులర్ వేషం ఉండే ఒక మఠానికి అధ్యక్షుడైతే ఆయనే జ్ఞాని అని వీళ్ళు అనుకుంటారు ఆయన అయ్యుంటే ఉండొచ్చు వేరే సంగతి ఆయన అయ్యుంటే ఈ వేషాల మూలంగా జ్ఞానం అయి ఉండడు ఇవి కాదు ఇవి నిమిత్తం కాదు జ్ఞానానికి మరో కారణంగా జ్ఞాన అయి తప్ప ఈ కారణంగా జ్ఞానమే అయ్యూ జ్ఞానికి అజ్ఞానికి బాహ్యమునందు తేడా ఏమైనా ఉంటుందా అంటే జ్ఞానికి అజ్ఞానికి భాష్యంలో ఏమీ తేడా ఉండదు ఆంతరంలో అంతా తేడాది అది ఇక్కడ ఈ శ్లోకంలో విద్యారంగస్వామి గారు చెప్తున్నమాట ఇప్పుడు వేదసభ అవుతుంది వేదసభకి ఇక్కడ ఆయన ఇచ్చిన దృష్టాంతాన్ని బట్టి నాకు ఈ కథ గుర్తుకొచ్చింది ఓ వేద సభ అయి అక్కడ వేద పండితులందరికీ భోజనాలు పెడుతున్నారు పందిరి పందిరి వేసి అక్కడ భోజనాలు పెడుతున్నారు ఒక తురకాయనికి ఈ భోజనం అంటే చాలా ఇష్టం వెజిటేరియన్ భోజనం మంచి పప్పు నెలి అది ఉంటుంది దూజలు కూడా ఉంటాయి ఆయనకు చాలా ఇష్టం ఎలాగరా ఈ భోజనం సంపాదించడం ఎలాగరా అని ఆలోచించి దమ్మున ఒక పంచి ఒకటి సంపాదించి కొంచాకండుగా సంపాదించి ముఖాన్న కొంత చల్లటి విభూతి గచ్చిగా పెట్టి ఒక చెంబు ఒకటి సంపాదించి నీళ్లు పట్టుకుని వచ్చేసాడు వచ్చేసి ఆ పంక్తిలో చేరేరు అందరితో పాటుగా ఆకులు వేశారు కూర్చున్నాడు భోజనం చేస్తున్నాడు భోజనం చేస్తుంటే పక్కాయిన ఆయన శాస్త్రీయారు మీద ఊరే మొదలు పెట్టేశారు ఏదో చెప్తూ చెప్తూ ఆఖరికి మీరు ఏం బ్రాహ్మణం అని అడిగారు బ్రాహ్మణులు మీరు ఏ శాఖ అని అడిగారు సురకాయనకేం తెలుస్తుంది ఆయన ఆయన కొంచెం విన్నున్నాడు నియోగులనే మాట విన్నున్నాడు మేము నియోగులము అన్నాడు అంటే ఆయన అడిగారు మీరు వైదికుల నియోగులా అని అడిగాడు పక్కాయన అంటే ఆయన అడిగాడు మరి ఆరు వేలా మూడు వేలా అని అడిగాడు నియోగుల్లో అన్నాడు ఓ అల్లా ఇస్ తొరకాయ అదే బయటపడిపోయాడు అది కథ కాబట్టి తురకాయనికి బ్రాహ్మడికి తేడా ఏమన్నా తెలుసుకుందా మీకు తెలియదు కదా మ్రా అంటే తురకాయని అనుకోండి పోరా అనుకో ప్రస్తుతానికి వేదం ఒక్క మొక్క కూడా చదువుకోలేదు సొరకాయన వేదం చదువుకూడదు ఆయన ఇంకేదో చదువుకుంటాడు ఆయన వ్రాత్యుడు వేదం ఈ మూల నుంచి వల్లించి పెట్టినాడు ఆయన శ్రోత్రియుడు వీళ్ళిద్దరికీ బయట చూసి మీరు తేడా ఏమైనా చెప్పగలరా చెప్పలేదు ఏమండే సో కాని వేద స్వస్తి మొదలు తేడా బయటపెడుతుంది వేద స్వస్తి మొదలు వేద సభలో చూశాను నేను వాళ్ళు వేద స్వస్థి చెప్తున్నారు వాళ్ళకు ఒక విద్యా విద్యా దర్పం స్వస్తి అది బాగా చదువుకుని ఉంటారు ఆ దత్వంతో చెప్తున్నారు ఒక సరిగ్గా చదువుకోలేదు క్రమ క్రమం అది కూడా అంత బాగా చెప్పుకోలేదు అతను వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు పదాన్ని కలపడం ప్రారంభించాడు అందు పెద్దవాళ్ళు ఏ నువ్వులే అక్కడి నుంచి నువ్వులే ముందులే నువ్వు ఆ సంచి అతని కంగారు గుర్తుపెట్టాడు నువ్వు వెళ్ళే వెనకాల గుర్తావు ఆర్గనైజీ ఇతని వెనకాలను గుర్తుపెట్టండి అతనేమో స్వరంలో కలుపుతాడు పున్న స్వరం చెప్తాడు సరికార్ రాజ నువ్వు వెనకాల గుర్తా అతనికి దక్షిణ ఇవ్వండి కానీ ఈ లైన్ లో మాత్రం గుర్తు అని అక్కడ ఇంకో మంచి కనపడి గట్టివాడు నువ్వు అక్కడ కూర్చునే వచ్చి ముందు కూర్చావు అని ఆయన బుల్లపల్లి ఆంజనేయ గణపాటి గారు ఆయన మంచి గొప్ప విద్వాంసులు ఆయన ఆయన ఆ రకంగా చెప్పి నడిపించారు కాబట్టి స్వస్తి చెప్పనంత వరకు తేడా ఏమీ తెలియదు అందరూ పంచగట్టులే అందరూ విభూతి అందరూ పిలకలే మీకు తేడా ఏమీ తెలియదు స్వస్తి చెప్పడం ప్రారంభిస్తే అంతా తేడా అలాగే జ్ఞానికి అజ్ఞానికి భోజనం దగ్గర అక్కడ తేడా ఏం తెలుస్తుందండి తేడా ఏం చేయలేదు జ్ఞాని అజ్ఞాని పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారనుకునే తేడా ఏముంటుంది పప్పు కూడా అన్ని మామూలుగా అందరూ తిన్నట్టే వాళ్ళు తింటారు ఇద్దరు కూడా కానీ అసలైన తేడా జీవితము ఎడలా ఉండే దృక్పథము జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు అజ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు అనే అంశంలో అంతా తేడా అజ్ఞాని ఎందుటాపు గాలికి కొట్టుకుపోతున్నట్టుగా కొట్టు ఉంటాడు సంసార ప్రవాహంలో సరే జ్ఞాని తన జీవితాన్ని తన అధ్యయనంలో పెట్టుకుని జీవిస్తాడు జ్ఞాని బ్రహ్మనిష్ఠుడే ఉంటాడు బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏమీ లేదు బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏమి లేదు అలాగంటే పూర్ణ స్వాతంత్ర్యంతో జ్ఞాని జీవిస్తూ ఉంటాడు ఘటనలు ఇప్పుడు బాల్యము యౌవనము వృద్ధాప్యము మరణము అన్నీ జ్ఞానికే వస్తాయి అజ్ఞానికే వస్తాయి అజ్ఞాని ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా దుఃఖిస్తూ బతుకుతుంది అదే జ్ఞాని వీటన్నిటికీ అతీతమైన ఒక ఆత్మనిష్టలో జ్ఞానం జీవిస్తాయి ఘటనలు జరిగినప్పుడు అవి అజ్ఞానిని అతలాకుతలం చేస్తాయి అజ్ఞానికి శాంతి సౌఖ్యము లేకుండా చేస్తాయి వాక్యంలో ఉండే ఘటనలు అదే ఘటనలు అవే ఘటనలు జ్ఞానిని సుతరాము లేశమంతైనా ఆయనకు ఉద్వేగాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగించలేవు అంత తేడాయే తర్వాత ఇంకో మౌలికమైన భేదం ఏమిటో చెప్పమంటారా జ్ఞానికి అజ్ఞానికి ఉండే ప్రధానమైన తేడా మీరు మీకెస్ చూసుకోండి మీ నేను అనే అనుభవంలో మీరు మరి నేను ప్రశ్న అడిగితే మీరు ఆలోచించి సరిగ్గా సమాధానం చెప్పాలి నేను అనే మీ అనుభవం ఉన్నది కదా ఆ అనుభవం అందరికీ ఉంది కదండి అనుభవం ఉండబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చి నేను అనే అనుభవం కోసం శాస్త్రం చదవక్కర్లా నేను వస్తుందా లేకపోతే నేను వచ్చాక శాస్త్రం చదువుతారా నేను అన్నది మౌలికమైన అనుభవం ఆ నేను అనే అనుభవంలో మీకున్న నేను అనే అనుభవంలో స్మృతి స్మృతి అంటే మెమొరీ యొక్క పాత్ర ఎంత మీకున్న అనుభవంలో మెమొరీ యొక్క పాత్ర ఎంత అంటే అంత మెమొరీయే కదా అంత మెమొరీయేనండి ఏమంటాడు నేను నేను అరవై ఏళ్ళు వచ్చాయంటాడు మెమరీ కదది షష్టి పూర్తి చేసుకుంటున్నాడు అంటే మెమరీ బేసిస్ నుంచి చేసుకుంటాడు షష్టి పూర్తి అరవై వయస్సు అరవై సంవత్సరాల వయస్సు ఎవరికి వస్తుంది జ్ఞానికొస్తుందా అజ్ఞానికొస్తుందా జ్ఞానికి అరవై ఏళ్ల వయస్సు రాదు జ్ఞాని దేహేంద్రియ సంఘాతములకు అతీతంగా ఉంటాడు పుట్టినరోజు ఉండదు జ్ఞానికి అసలు పుట్టలేదు జ్ఞాని నేను పుట్టాను అని శాయం పురాణ అంటాడు తప్ప నేను పుట్టాను అంటూ ఉంటాడా కాబట్టి నేను నాకు ఇప్పుడు పుట్టినరోజు ఉన్నాడంటే వాడు తన గురించి తాను స్మృతిని బట్టి తెలుసుకుంటున్నాడు నాకు వీళ్ళందరూ నా కొడుకులు కూతుళ్ళు ఉన్నాడంటే అది స్మృతి కాదు మీరు స్మృతిని పూర్తిగా పక్కన పెట్టగలిగితే అమ్నీషియా అని నేను అంటే మరుపు రోగం అని నేను అంటే ప్రయత్న పూర్వకంగా కాదు అది మీరు తెలుసుకునే స్మృతిని పక్కన పెడితే మీరు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది వర్ణం ఏది ఎవరు పంజాబీ మద్రాసి ఇత్యాటి ప్రాంతాభిమానం మీకేమీ ఉండదు మీరు భారతీయుడు మేక్షుడు ఇత్యాది భేదము మీ అందు ఉండదు స్మృతిని పక్కన పెడితే తర్వాత ఫలానా వంశము కొడుకు తండ్రి ఇలాంటి ఇలాంటి ఉపాధులు ఏవైతే ఉపాధులు ఉంటారు వాటి అవి ఏమి మీ స్వరూపంలో ఉండము ఇవన్నీ కూడా మీకు దేన్ని బట్టి వచ్చాయి స్మృతిని జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటో చెప్పమంటారా జ్ఞాని స్మృతిని కోల్పోయి రోగిష్టి ఉంటాడని మీరు అలాగే దాన్ని మిశకృపరణ చేయకండి సుమా ఏదో ఆల్సైమర్స్ పేషెంట్ ఏదో అయిపోతాడని అలా అనుకోస్ నాట్ లైక్ దాట్ మీకు నేను మాట చెప్తా అంటే స్మృతి యొక్క ప్రభావం ఎలా అవుతుందో చెప్పడం కోసం జ్ఞాని అజ్ఞాని తేడా చెప్పే ముందు ఒక పదేళ్ల క్రితం నన్ను కలిశాడు కలిసినప్పుడు నాతో కొట్లాడాడు అది మే కలుసుకున్న సందర్భం అది పదేళ్ల క్రితం పదేళ్ల తర్వాత అతను మళ్ళీ నన్ను కలిసాడు కలిసినప్పుడు ఏమో బాగున్నావా అన్నా బాగున్న వారిని ప్రేమగా పలకరించా అతనికి ఏదో పాపం కష్టంలో ఉంటే నేను ఏదో చిన్న సహాయం కూడా చేసిన సందర్భం ఉంటే చేశాను ఇప్పుడు చెప్పండి నేను అతని ఎడల స్మృతి ప్రధానంగా వ్యవహరించేనా ప్రేమ ప్రధానంగా వ్యవహరించా ఎటువంటి చూసారా స్మృతి ప్రధానంగా అంటే స్మృతి అనే ప్రజం గుండా అతన్ని నేను చూస్తే అతను నాకు ఎలా నేనే అంటే ఇప్పుడు నేను ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చిందంటారా నాకు అది కదా కాబట్టి అలాగే మిస్ఎంట్రపరేట్ చేయొద్దు స్మృతిని పక్కన పెట్టడం నాకు తెలుసు అంతేదానర్థం నేనంటే నేను కాదు ఊరితే మాటవలసింది చెప్పారు స్మృతిని పక్కన పెట్టి ఎదుటి వాడిని ఆత్మస్వరూపుడుగా దర్శించడం నాకు తెలుసు కాబట్టి నేను స్మృతిని పక్కన పెట్టగలిగినాను స్మృతి నాకు అడ్డు రాలేదు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంటుంది అజ్ఞానికి తన గురించి తనకు ఉన్న భావం అంతా కూడా తన్నే సెల్ఫ్ అంటారు వాడి ఆత్మ స్మృతి స్మృతి నుండి పుట్టిన ఆత్మయే తాను అనుకుని వాడు బతుకుంటాడు వాడి ఆత్మ దాన్ని నిత్యాత్మన్నారు శంకరులు నిత్యాత్మ కేవలము స్మృతి జనితమైన ఆత్మ స్మృతి స్మృతి అంటే ఏమిటండి మనస్సు స్మృతి స్మృతికి మనస్సుకి తేడా లేదు మీ మనస్సులో ఉన్నదంతా స్మృతియే ఆ స్మృతి ఏం చేస్తుందంటే ఒక ఆత్మను తయారు చేసి మీకు అందజేస్తుంది విధ్యాత్మ అదియే నేను అని మనిషి బతుకుతూ ఉంటాను జ్ఞానికి ఆత్మస్వరూపాన్ని స్మృతి నుండి తెలుసుకోవడం కేవలం అనుభవం ద్వారా తెలుసు కేవలం అనుభవం కేవల అనుభవానికి శృతి అని పేరు ఆ శృతిని పక్కన పెట్టి వీళ్ళు స్మృతిని తయారు చేస్తారు ఎలా తెలిసిందా మీకు కొన్ని సందర్భాల్లో స్మృతి శృతిని డెడ్ లెటర్ కింద మారుస్తుంది అని చెప్పారు కాబట్టి శృతి కేవల జ్ఞాని యొక్క జ్ఞాని యొక్క కేవలమైన అనుభవానికి వ్యక్తీకరణం ఆ అనుభవాన్ని భాషలో పెడితే దాని పేరు శృతి ఆ అనుభవాన్ని పక్కన పెట్టి వీడికుండేటువంటి సంస్కారములను వాసనలను అన్నింటినీ పోగేసి ఆ స్మృతి ఏదైతే దాని నుండి ఒక విషయాన్ని ప్రకటిస్తే అది స్మృతి అంచేతనే మీరు ఎప్పుడు గమనించండి శృతి ప్రమాణము స్మృతి కాదు స్మృతి ప్రమాణకోటిలో పడదు శృతియే ప్రమాణకోటిలో పడుతుంది ఎందుకంటే స్మృతి అంటే మీరు ఎవరిలో ఇక్కడాక్కడా సంపాదించి మీ మనస్సులు దాచిపెట్టుకున్న సమాచారం బయటికి తీసుకొస్తే దాన్ని స్మృతి అంటారు శృతి అంటే అనుభవం నుంచి శృతి బయలుతుంది మహర్ అధ్యత మంత్ర ద్రష్టారహ మంత్రాన్ని వాళ్ళు దర్శించారు అంటే అది వాళ్ళ అనుభవ రూపము వాళ్ళ స్మృతి నుంచి పుట్టింది కాదు కాబట్టి జ్ఞానికే అజ్ఞానికే అంత తేడా ఉంటుంది చాలా ప్రధానమైన కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే జ్ఞాని యొక్క ఆత్మ అనుభవం నుంచి వచ్చిన ఆత్మ తప్ప స్మృతి నుంచి తయారు చేసుకున్న ఆత్మ కాదు అజ్ఞాని యొక్క ఆత్మ కేవలము స్మృతి జనితము అయితే స్మృత్యుత్పన్నము స్మృతి నుండి పుట్టినది కనుక నిత్యాత్మ అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటి ఉంటుందంటే చూడండి జ్ఞాని ఎలా వింటాడో అజ్ఞాని అలాగే వింటాడు జ్ఞాని ఎలా చూస్తాడో అజ్ఞాని కూడా అలాగే చూస్తాడు జ్ఞాని ఎలా మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో కొన్ని సందర్భాల్లో అజ్ఞాని కూడా అలాగే ప్రవర్తిస్తాడు కానీ ఆ ఆ చర్యలు అన్నిటి ఎందు చేష్టలు అన్నిటి ఎందు అజ్ఞానికి నేనే చేస్తున్నాననే కర్తృత్వాభిమానం ఉంటుంది జ్ఞాన విషయంలో అవన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటాయి కర్తృత్వ ఉండదు ఏ విధంగా అయితే గాలి వీచుతూ ఉంటుందో నది ప్రవహిస్తూ ఉంటుందో స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుందో జ్ఞాన యొక్క ప్రవృత్తి కూడా అంత సహజ ప్రవృత్తిగా ఉంటుంది తప్ప జ్ఞాని నేను కర్తను నేను భోక్తను ఈ ఫలమును అపేక్షించి ఈ కర్మను చేస్తాను అనే విధంగా జ్ఞాని యొక్క ప్రవృత్తి ఉండదు ప్రవృత్తి ఉంటుంది ప్రవృత్తి సమానమైన జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరియు ప్రవృత్తి ఉంటుంది కానీ జ్ఞాని యొక్క ప్రవృత్తిలో కర్తృత్వ భోక్తృత్వముల వాసన లేని ప్రవృత్తి అది అది యొక్క ప్రవృత్తి కేవలము కర్తృత్వ భోక్తృత్వముల నుండి పులుతూ ఉంటుంది ఇప్పుడు మీరు భోజనం చేస్తారు డైజెషన్ పచనము అది మీ మీ ప్రమేయం లేకుండా అయిపోతుంది అవునండి జ్ఞాని యొక్క చేష్టలన్నీ అలా అవుతాయి అంత అంత సహజంగా ప్రకృతి జన్యములుగా స్పాంటేనియస్ గా జ్ఞాని యొక్క చర్యలన్నీ అయిపోతూ ఉంటాయి ఆ సమయానికి ఆ ప్రసంగము ఆ రెస్పాన్స్ ఆ మాట మాట్లాడడం ఆ చేష్ట చేయడం అయిపోతాం కర్తృత్వము భోక్తృత్వము ఉండవు సరే అజ్ఞాని కేవల కర్తృత్వ భోక్తృత్వాభిమానంతో జీవిస్తూ ఉంటాడు చాలా తేడా ఉంటుందండి జ్ఞానికి అజ్ఞానికి జ్ఞానికి సుఖము దుఃఖము అనే ద్వంద్వములు ఉండవు జ్ఞానిని నిర్ద్వంద్వ అని వర్ణించారు నిర్ద్వంద్వో నిత్య సత్వస్థి జ్ఞాన యొక్క వర్ణన గీత సోర అజ్ఞాని ద్వంద్వముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు జ్ఞాని యొక్క చేష్టలు ధర్మము అధర్మము అనే కేటగిరీలో పడము అంటే జ్ఞానిని బాలుడితో పోల్చారు బాలుడు తల్లి ఒళ్ళు కూర్చొని తల్లిని తన్నుతాడు ఆ తన్నడం అధర్మమా కాదు ాలుడు పాలు పారోస్తాడు అధర్మమా కాదు జ్ఞానుడు దేవుడు బొమ్మను తీసుకెళ్లి పక్కన పారేస్తాడు అధర్మమా బాలుడు ఏది చేసినా అధర్మం కాదు ఏ పోని బాలుడు వెళ్ళి మంచి ఒకటి చేసి వస్తాడు ధర్మమాది అది కాదు బాలుడు హనుమంతుడి బొమ్మతో ఆడుకుంటాడు ధర్మం అనాలా బాలు మీరు పురాణం చెప్పగలుగుతున్నారు మీరు పౌరాణిక పండితులను నాకు తెలుసు మీరు పురాణాలేమీ చెప్పద్దు ాలు ధర్మర్మములు రెండు ఉండవు మీరు మళ్ళీ బాలుడికి అధర్మముండదు ధర్మం ఉంటుందని అనుకోదు ధర్మాధర్మములు రెండు కూడా బాలుడికి ఉండవు జ్ఞానికి కూడా ధర్మాధర్మములు ఉండవు ఎందుకని బాలుడి యొక్క చేష్టయలు స్థలాపేక్ష కర్తృత్వాభిమానము లేవు గనుక అతను ధర్మాధర్మములకు అతీతుడుగా ఉంటాడు సరే అసలు జ్ఞాని ఎలా ఉంటాడు అన్యత్ర అది జ్ఞాన యొక్క స్వరం కాబట్టి అధ్యయతమే జ్ఞాను బాలుడితో పోల్చాడు ధర్మాధర్మములనే ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు సుఖ దుఃఖములనే ద్వంద్వలకు అతీతంగా ఉంటాడు సంసార సుఖ దుఃఖముల ప్రవాహంలో ఉంటే జ్ఞాని ఆ ప్రవాహానికి అతీతంగా ఉంటాడు శత్రుమిత్ర అనే ద్వంద్వ జ్ఞానికి ఉండదు అజ్ఞానికి ఉంటుంది ఈ ద్వంద్వములు ఏవి కూడా జ్ఞానికి ఉండవు నిర్ద్వంద్వ అధ్యతనే నిత్యము అంటే కళాతీతముగా అజ్ఞాన స్వరూపముందు నిలిచి ఉంటాడు ఇంత తేడా ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి కానీ బాహ్యంలో మటుకు ఇద్దరు ఒక్కలాగే కనపడతారు వేద సభలో కలకూపుతూ ఉంటాడు ఒకడు మనస గట్టిగా ఇంకొకడు దూరం నుంచి మీరు చూస్తే ఇద్దరు సమానంగానే కనపడతారు చేతనే స్వస్తి అది చెప్పేప్పుడు కొంచెం దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా నేను వేద సభకు వెళ్ళమంటే కష్టపడితే దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను వాళ్ళ రేట్ నువ్వు వెనక వెళ్ళు నువ్వెండి కూర్చోవాలి వాళ్ళు కోకలేసి వెనక్కి నువ్వు వాళ్ళక్కడ దూరంగా కూర్చుంటావేరా వచ్చేలా కూర్చోవు అని అక్కడ ముందు కూర్చోవచ్చు ఆ చెప్పం పరసాంగ అని వాళ్ళు మంచి పకడ్బందీగా చెప్తారు నీకు అది మామూలుగా వీడియోగ్రాఫీ చేసేవాడికి ఏం ఎవడు వేద ఎవడు పండితుడు ఈ వీడియో తీసేవాడికి ఏం తెలుస్తుందండి వీడియో తీసేవాడైతే అక్కడ ఉన్న మహాత్ముని తోసేస్తాడు కూడా వీడియో వాళ్ళు ఎలా ఉంటారంటే ఓసారి ఒక వీడియోగ్రాఫర్ నన్ను చూసేద్దామని చూశాడు అప్పుడు నేను చెప్పాను నేను ముఖ్యార్థిను అని చెప్పాను మీరు ముఖ్యార్థి కావును అహో అలాగా అప్పుడు సరే అప్పుడు చూడడం మానేశాడు నన్ను చూసేద్దామని చూశాడు ఆ స్టేజ్ మీద చాలా మంది ఎక్కేసారు నేను అడ్డు వస్తున్నాను అతనికి అతను పెద్ద పెద్ద పట్టుకుని వెనకాల వైర వైరు పట్టుకునేది వాళ్ళిద్దరూ కలిసి వస్తే దాన్ని పక్కన నెట్టేస్తుంటే ముఖ్య అతిథి వాళ్ళ తిరుపతి స్టేజ్ మీద ముఖ్య అతిథి అయితే ఒకరే ముఖ్య అతిథి అబాబు అయితే ఆయన ఎలా ఉండదు ఆయన నన్ను ఉండదు ఇచ్చాను కాబట్టి వీడియోగ్రాఫర్కి వాటి చాలు ఇప్పుడు పదోత్సం అంటే భేదహానర్థం భిద ఆకారానికి శబ్దం భిద అని ఓ శబ్దం ఉంది దాని తృప్తి యాకవచనం భిద అది రాజు ఇది కేవలము భేదహానర్థం ఆయన భేదహానొచ్చు కదా భిద అన్నం ఎందుకు అంటే నేతరు ఇప్పుడు వేదాంతాన్ని గద్యలో చెప్పాలి కాని పద్యంలో చెప్పడం ఏంటి దేవన పాటలా ఇది పాటలో కూడా చెప్పచ్చు అనుకుంటుంది విద్యారంఘస్వామికి ఈ శారెందుకు శుభ్రంగా గద్యలో రాసుకోవచ్చు కదా అంచేతనే ఆయన ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని విరిచి ఇటు తిప్పి అటు తిప్పి పద్యంలో కూర్చోపెట్టేపప్పటికీ అది అలా దేవుద స్తి భేద సయ అోజ్యత రాజ్యశ్రోత్రియో మూర్ఖునకు వేదపండినకు భేదాముఠా పాఠకృత వేదమును పఠించుట పఠించకపోవుట అనే రూపముగా నుండు వేద పండితుడు వేదాన్ని పఠిస్తాడు వ్రాత్యుడు రాత్యుడు అంటే వాడికి అన్ని విధాలా చెడ్డ వాడు చదువు సంధ్యా వాడు వేదాన్ని పఠించడు వేషం సమానంగానే వేస్తా వేషాన్ని బట్టి మీరు ఏమీ అంచేతనే వాళ్ళకు నియమం ఉంది వేషం బాగా వెయ్యి సభలో కూర్చో మాట్లాడకు అలా మౌనంగా ఉండిపో మౌనం భూషణం సో మౌనము వాళ్ళ భూషణం భూషణం కాదు అది పండితులు ఇక్కడ మౌనం భూషణం అది కూడా భక్తులు హనీ చెప్పాడు మౌనంగా ఉండిపో మౌనంగా ఉండిపోతే అందరితో పాటు నీకు భోజనం పెట్టేస్తారు అందరితో పాటు నీకు దక్షిణ ఇచ్చేస్తారు పని అయిపోతుంది దక్షిణ భోజనము వాటి ఎందుకు అపాఠము అని ఉంది కదా ఆది శబ్దం ఉంది కదా అందుకోసం అలాగే భేదాభేదూ లేదు పండితుడికి అపండితుడికి ఆహారంలో భేదం లేదు వేషంలో భేదం లేదు దక్షిణలో కూడా భేదం అనవసరం భేదం లేదు కాని వేద పనసం దగ్గరకు వచ్చేపడికి అంత భేదమే సహా అట్టి అయం ఈ న్యాయం అంటే యుక్తి అత్ర ఈ విషయమునందు అనగా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా అనే విషయమునందు యోగ్యతాం అన్వయించుకోవాలి